Kabat-e, so say, you want to belong. A sense of belonging. The guru language is a sense of belonging, then I am a gesture. Hindi can say, they are fragments of themselves. Therefore they make others fragments. Kabat-e, you listen, I am Matamukura, I am a Hindu, I am a Christian, I am a Muslim. That is a sense of belonging. You want to belong. That gives you security. అప్పుడేమవుతుంది మీకు సెక్యూరిటీ అని ఎప్పుడైతే అప్పుడు మీరు ఫ్రాగ్మెంట్ అయిపోతారు ఆ ఫ్రాగ్మెంటేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్సెక్యూరిటీ మూలంగా ఆ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి ఫ్రాగ్మెంటేషన్స్ని మీరు పెట్టుకుని ఉన్నట్లయితే మీకు ఆ యూనిటీ మీకు అనుభవానికి రాదు కాబట్టి మీరు ఫియర్లెస్ అయిపోవాలి మీరు భయాలు పెట్టుకుంటే ఆ భయాలతోటి అంధవిశ్వాసాలు ఆత్మనిష్టం ఉండకపోతే ఈ భయాలు పోవాలని నిన్న కూడా నేను మనవ చేసిన భయాల్లో ఉన్నంత కాలము మీకు ఆత్మస్వరూపం తెలియడానికి వీలు ఉండదు ఎందుకంటే ఇన్సెక్యూర్గా ఉండిపోతారు ఆ కారణంగా మీరు ఒక గ్రూప్ బిలాంగింగ్ అనేటువంటి సైకాలజీలో పెడిపోతారు తక్కువే యూ క్రియేట్ ఏ ఫ్రాగ్మెంటేషన్ యూ బికమ్ ఏ ఫ్రాగ్మెంట్ అండ్ క్రియేట్ ఫ్రాగ్మెంటేషన్ అచేతనే ఈ ఏకత్వము చాలా లోతుగా దాని పరిశీలించుకుని మనం ఆ ఆటంకములను అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసి మాత్రమే మీకు ఏకత్వము అనేది ఉంటుంది తర్వాత పురుషులను వేరుగా స్త్రీలను వేరుగా కలిసి ఇప్పుడు మీరు రియాక్ట్ మీరు రెస్పాన్స్ ఇచ్చేప్పుడు ఇద్దరితోటి సమానంగా రెస్పాన్స్ ఇవ్వరు ఎలా ఉంటుంది పురుషులతోటి స్త్రీలతోటి సమానంగా రెస్పాన్స్ ఇస్తారా ఇవ్వరు సపోజ్ పురుషులతో కలిసి నడుస్తున్నారని కొన్ని వేగంగా నడుస్తారు స్త్రీలతో కలిసి నడుస్తున్నారని కొన్ని కొంచెం మెల్లగా నడుస్తారు రెస్పాన్స్ సమానంగా ఉండదు కానీ మీ మనస్సులో అందరి ఎడల సమభావన ఉన్నదా లేదా సుకుడు గురించి భాగవతంలో చెప్పారు సుకుడికి సుఖ మహర్షికి వీళ్ళు పురుషులు వీళ్ళు స్త్రీలు విభాగము ఆ వాళ్ళు ఎరుగరు అనే అనే విధంగా చెప్తారు కాబట్టి ఆ ఆ దృష్టి నుంచి కూడా మీరు బయటపడగలిగి కేవలము సర్వ సర్వులను చైతన్య రూపంగా దర్శించగలుగుతారా ఇప్పుడు మీ ముందు ఒక వ్యక్తి నిలబడుతుంటే ఆ వ్యక్తి చేతనుడు దర్శించాలి చైతన్యం ఆ వ్యక్తి యొక్క స్వరూపం చైతన్యం చేతులు ఇప్పుడు మీరు దండం పెట్టారనుకోండి చేతులకి కాళ్ళకే దండం పెడతారా చైతన్యానికి దండం పెడతారా మాల వేస్తే చైతన్యానికి మర్యాద తప్ప చేతులకి కాళ్ళకి కాదు కానీ ప్రారంభం ఏంటంటే ఈ రోజుల్లో నామరూపాలకే ప్రాముఖ్యాన్ని ఇచ్చి చైతన్యాన్ని జనులు విస్మరించు ఉంటారు అంచేతనే పీపుల్ రిమైన్ ఫ్రాగ్మెంటెడ్ కాబట్టి ఈ ఫ్రాగ్మెంటేషన్ సైకాలజీ నుంచి బయటపడి అంచేతనే గురువులు ఏం చేయాలంటే తత్వాన్ని బోధించి జనాల్ని విడిచిపెట్టేయాలి తత్వాలని బోధించి వాళ్ళకు ముద్ర వేసి ప్రయత్నం చేయకూడదు ముద్ర అంటే ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది మీకు అందరికీ బ్రహ్మ విద్యా కుటీ ఇలా రాసిన లాకెట్స్ తయారు చేసి ఇస్తాను మెడలోకి వేసుకుని క్లస్కు రండి అని చెప్పారనుకోండి నేను అది ముద్ర వేసినట్టు అది మొత్తానికి ఫ్రాగ్మెంటేషన్ వీడు క్రియేట్ చేస్తాడు సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ క్రియేట్ చేస్తాడు తను సెంట్రల్ పాయింట్గా ఉండి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ క్రియేట్ చేస్తాడు అది ఏమీ శోభగా ఏమి ఉండదు అయిపోయింది తనేమైనా పోనీ అందంగా ఉన్నాడంటే పెద్ద పాటుబెల్లి వీడు అది సెన్సర్ దిన పాటుబెల్లి ఉందంటే అర్థమేంటి ఓవర్ హీటింగ్ చేసి ఆ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తున్నాడని తెలిసిందా లేదా జుట్టు ఉండిపోయిందంటే వయసు చూసి పట్టకలు అయిపోయింది తెలిసిందా లేదా అంటే వీడు దేహధర్మాలు ఎన్ని ఉన్నాయో అన్నీ వీడు అనుభవిస్తున్నాడని తెలిసి తెలుస్తున్నప్పుడు హౌ కెన్ యూ వర్షిప్ ఎ ఫిజికల్ బాడీ తెలియద్దా ఇప్పుడు మీరు ఫిజికల్ బాడీని దేవుడని వర్షిప్ చేసేస్తున్నారు మరి ఆ ఫిజికల్ బాడీకి డాక్టర్లు వచ్చి స్టెటోస్కోప్ పెట్టి ఎందుకు పరీక్ష చేస్తున్నట్టు మీరు దేవుడని వర్షిప్ చేస్తుంటే ఓవైపు నుంచి ఇంకోవైపు నుంచి స్టెటోస్కోప్ పెట్టి బీపీ నూట యాభై ఎనిమిది నూట అరవై ఎనిమిది లెక్కలు ఏమిటి వాట్ ఆల్ దట్ ఈస్ నాన్ ఆర్ వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాన్ సెన్స్ కాబట్టి ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఫ్యామిలీలో సోషల్ లో మత మతంలో విశ్వాసాలలో ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చేది ఇన్ని రకాల ఫ్రాగ్మెంటేషన్స్ మనం పెట్టుకుని అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అనే చిలక పలుకులు పలికితే ఏమిటి ఉపయోగం కాబట్టి ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఖండితము చేయుద అనే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం ఆ ఖండితంగా ఉండకూడదు ఒక ఫ్రాగ్మెంట్గా ఉండకూడదు విశాలమైన హృదయాన్ని కలిగి ఉండాలి మన్ని తిట్టివాడిని కూడా మనం హృదయపూర్వకంగా ఆశీర్వదించి వీడు ఆత్మస్వరూపుడే అని ఆశీర్వదించే రకంగా ఉండాలి నిజానికి మనం తిట్టి వాళ్ళని ముందు ఆశీర్వదించి మనల్ని ప్రేమించే వాళ్ళని తర్వాత కొంచెం లేటుగానైనా ఆశీర్వదించవచ్చు ముందు తిట్టి వాళ్ళని గట్టిగా ఆశీర్వదించాలి ఆ రకంగా మీరు ఆ తత్వంలోకి చేరుకోవాల్సి ఉంటుంది అంటే అధ్యతనే జగన్ మిథ్యాత్వం బాగా అనుభవానికి రావాలి ఈ ఫ్రాగ్మెంటేషన్స్ ఈ డివిజన్స్ ఇవన్నీ కూడా మిథ్యా ఇది సత్యం అనుకుంటున్నందుసేపు మీరు యూ విల్ నాట్ బి ఎబుల్ టు నో దట్ ట్రోత్ ఈ మాట మీరు ఈ ఏకత్వం మాట చెప్తే ఫ్రాగ్మెంటేషన్ ధోరణిలో పనిచేసి వాడికి కోపం వస్తుంది తెలుసా మీకు వాళ్ళ కోపం వస్తుంది ఒక చోట ఒక అతను ఇండో అమెరికన్ ఇండో అమెరికన్ అంటే మేము అమెరికాలో పడిస్తూ ఉంటాం కదా నాకు కొన్ని మాసాలు అప్పట్లో ఈ తగ్గించాను నేను అప్పట్లో ఎప్పుడు అమెరికా ఏంటంటే ఈ స్వామిజీ ఎప్పుడూ అమెరికాలోనే ఉంటాడు ఇండియాలో ఉన్నట్టే కనబడ్డా అనివారు కూడాను తర్వాత రెండుసార్లు వెళ్ళేవాడిని ఏమిటండి అస్తమానం ఎప్పుడు అడిగినా అమెరికా వెళ్ళిపోయాడు అంటున్నారు ఏమిటంటే అల్లా అనీవారు అప్పట్లో సో అప్పుడు ఒక అతను వేదాంతం చదువు చదువుతున్నానుకున్నవాడు ఇండో అమెరికన్ దీన్ని హైసినేటెడ్ ఐడెంటిటీ అంట హైసినేటెడ్ అంటే ఇండో హైసన్ అమెరికన్ అందరూ అమెరికన్స్ అయితే మనం ఇండో అమెరికన్ అని చాలా ఇంపార్టెంట్ అది విహ్ టు ప్రమోట్ దట్ నేను ఇదో చెప్తాను నన్ను అడిగాడు అంటే మీ అభిప్రాయం ఏమిటది నేను అవునండి బాగానే ఉందండి అని అంతే అయిపోయేది నేను పొరపాటున ఏమన్నానంటే నా ధోరణిలో నేను అందరూ ఆత్మస్వరూపులే కదండి అన్నా ఎందుకంటే స్థాము హౌ ఇండో అమెరికన్న ఇది ఒక కొత్త ఏజెంటీని ఎత్తిమీద వేసుకోవడానికి మనసు ఒప్పక నేను వేసుకోకపోవచ్చు ఆయన వేసుకుంటున్నారు ఆయన కూడా దాని నుంచి బయటకు వచ్చే తత్వాన్ని తెలుసుకుంటే వేదాంత అని అంటున్నాడు కనుక అని ఇవన్నీ మిక్స్ చెంది అసలు స్వరూపంలో అందరూ ఆత్మస్వరూపులే అమెరికన్స్ ఇండియన్స్ అందరూ కూడా ఆత్మస్వరూపులేదో అలాంటిది ఏదో నేను అన్నా we will come vitamin energy and then he is uh, actually promoting window american identity meer identity crisis potta kostunnaru me villa ga unta identity crisis ostundi identity lekunda aipotham manam ante we want identity ante we want identity ante arthamata telustha we want to be a fragment నాకు ఐడెంటిటీ అంటే ఫ్రాగ్మెంటే కదండి ఎలా అంటే ఈ మిథ్యాత్మం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు ఏదో బైపోలార్ డిసీజ్ లా ఉంది అండి బైపోలార్క్ డిసీజ్ అని ఒకటి ఉంది అప్పుడు నేను మంచిది శుభం అని ఆశీర్వదించి పక్కకి జరిగాను నేను ఇంకా తర్వాత ఎప్పుడు ఐ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ ఎనీ ఆర్క్యూమెట్ ఆర్ డిస్కషన్ బికాజ్ I know he is a fragment. He will not be able to understand the language which I am speaking. So, that means that in this way, I am going to be able to understand these words. That means what you have to understand is that you are on the right track. That is the right track. I am going to say, Chetrammukhemra-Deveshu. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇంద్రాంద్రుడు దేవేశు దేవతలందు మనుష్యాశ్వ గవాదిషు మనుష్యా మనుష్యులు అశ్వాగుర్రములు గవాదిషు ఆవులు మొదలుగు వాటి చైతన్యం తెలివి ఏకం ఒక్కటే బ్రహ్మా బ్రహ్మ అంటే బ్రహ్మంటేది దేవుడంటేది ఈ సృష్టిలో జడము చేతనము రెండు ఉన్నాయి మీరు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతారు జడంలో వెతుకుతారా చేతనంలో వెతుకుతారా చేతనంలో వెతకాలి దాని డిపెండ్స్ అనమాట మీ దేవుడు జటుడా చేతనుడా కాబట్టి చేతనంలో వెతకాలి దేవుడు జటుడైతే జడంలో వెతకాలి మీరు ముందు అది సెటిల్ చేయండి మీరు పూజించే దేవుడు జటుడా చేతనుడా ఇంకా అయితే జడుల్లో వెతుకుతరెందుకని చేతనంలో వెతుకండి సనాహి బాత్ ఓకే కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అనువయించుకోండి కాబట్టి కాదండి మేము లింగానికి అభిషేకం చేస్తున్నాం లింగం అంటే అది చేతనమే అది చేతనానికి సూచేతనము లింగం ఉంటే సూచన అని చెప్పి కదా చేతనానికి అది సింబల్ కాబట్టి మీరు జడాన్ని ఆరాధించట్లేదు మీరు యూఆర్ వర్షిపింగ్ సింబల్ ఫర్ చేతన కాబట్టి సింబల్ అని తెలుసుకుంటే యు ఆర్ ఓకే యు ఆర్ ఓకే వై యూ యూ వర్షిప్ సింబల్ ఫర్ చేతన వైనాట్ వర్షిప్ చేతన ఇచ్చి కదా దట్ ఈజ్ బెటర్ మీరు సింబల్ డివర్షిప్ చేస్తారా అయితే ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్ ఉంది ఆమె వచ్చి వెయిటింగ్లో ఉంది ఆవిడికి మాల వేస్తారా లేదా బొమ్మకు మాల వేస్తారా వర్గీయుడు ఒకవేళ ఆవిడ రాలేదనుకోండి మనందరం ఆవిడ ఫ్యాన్స్ ఉంది కనుక ఆవిడ ఫోటో పెట్టి మాల వేస్తారు ఆవిడే వచ్చి కూర్చుంటాయి ఆ మాల ఏదో ఆవిడకే వ్యక్తి కదా కాబట్టి మీరు చేతనం యొక్క సింబల్ని పూజిస్తారా చేతనాన్ని పూజిస్తారా చేతనం యొక్క సింబల్ని పూజించు అంటే పురాణం అవుతుంది చేతనాన్నే పూజించు అంటే ఉపనిషత్తు అవుతుంది మాతృడే ఓత్సవాలు చేతనాన్ని పూజించు తల్లిని పూజించు తల్లిని తల్లికి సేవ చేసి పూజించండి మళ్ళీ పూలు పట్టుకెళ్ళి కాళ్ళు శాపమని అలా మొదలు పెట్టకూడదు పాపం విశ్రాంతిగా కూర్చున్న వాళ్ళని ఆఘాయించు వాళ్ళు కంగారు తల్లిగారు పాపం వాడి మనస్సులో ఏదో ఆకాంక్ష ఉంటుంది అమ్మా అంట కుసం కులసం ఏదైనా అయినా కావాలనుకుంటున్నావా అబ్బాయి కాదు మళ్ళీ ఆలోచించి చెప్పండి అవునురా కావాలనుకుంటున్నాను ఏం కావాలనుకుంటున్నావు అమ్మా అంటే ఏదో వాళ్ళు నా దగ్గర నాకు ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు రా వాళ్ళు వాళ్ళకి పాపం చలిలో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి చెరువు కంబళీ ఇవ్వాలనుకుంటున్నాం రాగా ఆడ కంబళీలు ఆవిడకి అప్ప చెప్తాయి ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్ ఎందుకంటే ఆవిడ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని ఇవ్వగలిగితే మన ఉంటుంది చెప్తారు ఆ మనం వాళ్ళకి ఇచ్చాం అలాగ అది మాతృ దేవోభవ అంటాయి వారికి మనం ఏదైనా సేవ చేయాలి అది చేతనంలో దేవుణ్ణి అన్వేషించాలి కానీ జడంలో అన్వేషించట మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ బిగిన్ లైక్ దాట్ తర్వాత ఎక్స్పాన్షన్ వస్తుంది ఏమిటి ఎక్స్పాన్షన్ అతిథిదేవోభవ ఫర్దర్ ఎక్స్ప్లాన్షన్ కాబట్టి చైతన్యమేకం బ్రహ్మ అత ఇందువలన మయ్యీ నాయకూడా ప్రజ్ఞాన ప్రజ్ఞానో చతుర్ముఖేంద్రదేవ మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మా త్రహ్మ మయ్య దాంతో ప్రజ్ఞానం బ్రహ్మానే మహావాక్యం పూర్తయి అది ఋగ్వేద మహావాక్యం ఋగ్వేదం వేదాల్లో మొదటిది కాబట్టి ముందు ఋగ్వేదమే చెప్తారు వేదాల్లో మొదటిది ఋగ్వేదం తర్వాత ఇప్పుడు ఋగ్వేదం అయిన తర్వాత యజుర్వేదంలో మహావాక్యం అహంబ్రహ్మాస్మి యజుర్వేదం అంటే శుక్ల యజుర్వేదం శుక్లయజుర్వేదం కూడా యజుర్వేదమే కదా శుక్ల యజుర్వేదంలో మహావాక్యం అంటే బృహదారంకోపనిషత్తులో ఉంది అహంబ్రహ్మాస్మి అనే మహావాక్యం శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్తు యొక్క మహావాక్యం అహం బ్రహ్మాస్మి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని ఆయన అందుకుంటున్నారు ఎనిమిది నాలుగు మహావాక్యాలు నాలుగు రోడ్లు ఎనిమిది శ్లోకాలు అహం బ్రహ్మాస్మిలో రెండు శ్లోకాలు ఎక్కడి నుంచి ప్రజ్ఞానం బ్రహ్మలో రెండు ఎలా వచ్చాయి ఒక శ్లోకంలో ప్రజ్ఞానం చెప్పి రెండో శ్లోకంలో బ్రహ్మని చెప్పి ఆ రెండంటి యొక్క ఐక్యాన్ని అలాగే అహం అనేదాని అర్థం చెప్పి బ్రహ్మ అనేదాని అర్థం చెప్పి ఐక్యం చెప్తే అహం బ్రహ్మాస్మి అవుతుంది అహంకి అర్థం చెప్పాలి అంటే అహం అంటే మాకు తెలుసునండి అని అనుకూడదు అహం మీరు అనుకుంటున్న అహం అహం కాదు ఇప్పుడు సూర్యకాంతి ఉన్నదండి సూర్యకాంతిలో నేడ పడుతోంది ఆ నేడ సత్యమా లేకపోతే నేడను కలిగించి అది సత్యమా చూసుకోవాలి తప్ప సత్యం అనుకోకూడదు నేడ నేడ గురించి ఆలోచించకూడదు ఒక ఆయన చల్లలో పొద్దున్న చల్లిలో నిలబడ్డాడు ఎండలో చలికి ఎండలో నిలబడతారు కదా ఇంకొక ఆయన కూడా ఏ నువ్వు అక్కడ నిలబడద్దు ఎందుకు నేను ఎందుకు నిలబడకూడదు నీ నీడ నా మీద పడుతుందయా నేను నా మీద పడితే ఏమవుతుంది నేను అపవిత్రమైపోతాను లేదా అవి వేడి నాకు లేకుండా పోతుంది నీ నీడ పుణ్యమాన్ని నాకు వేడి నువ్వు అడ్డుపడ్డట్టు అవుతుంది సో ఇలాగేవో ఉంటాయి కాబట్టి నీడ నీడని సత్యం అనుకోకూడదు అహమ్ అంటే మనం దేనిని అహం అనుకుంటున్నామో అది నీడ షాడో షాడో సెల్ఫ్ అంటారు అది యథార్థమైన సెల్ఫ్ కాదు అది షాడో సెల్ఫ్ ఈ షాడో సెల్ఫ్ ఎలా ఉంటుందో చెప్పమంటారా మీరు విమానం కొనుక్ విమానం టికెట్ కొనుక్కొని వెచ్చారనుకోండి మామూలుగా మనం ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే కొద్దిగా పట్టించుకోడు మీరే వెతుక్కుని వెళ్ళి కూర్చుంటారు అదే కొంచెం ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఉన్నాయి ఎమిరేట్స్ మొదలైన ఎయిర్లైన్స్ ఉన్నాయి దాంట్లో ఈ ఎయిర్ హోస్టెస్టుల్ని బాగా ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్కి వీడు వీడికి ఒక పర్సనాలిటీతో లోపలికి వెళ్తారు మీరు బోర్డింగ్ పాస్ తీసుకుని లోపల అడుగుపెట్టేప్పటికీ పెరుస్తాను వాడికి ప్యాసింజర్ అని అన్నారు గెస్ట్ అని అంటారు ప్యాసింజర్ అంటే అది దాంట్లో పెద్ద విశిష్ట వెళ్ళదు గెస్ట్ సో మనం ఈ టికెట్లు కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళని మనందరం ఏమిటనమాట విఆర్ గెస్ట్ అంటే మీకు ఒక పెర్సనాలిటీ పెట్టేటప్పుడు రండి మీరు కావాలి గెస్ట్గా వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఆ పర్సనాలిటీని బట్టి ఉంటాయి ఏమిటో ప్రివిలేజెస్ లోపలికి అడుగు పెడుతోనే వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ అని ఒక నవ్వు నవ్వుతుంది ఒకేసారి నవ్వుతుంది రెండుసార్లు నవ్వు రెండుసార్లు నవ్వాలంటే మళ్ళీ ఇంకో టిక్కెట్ కొనాలి ఒక ఒకసారే నవ్వు వెల్కమ్ సార్ ప్లీజ్ కమ్ అని నవ్వు నవ్వుతుంది అమ్మాయి నవ్వేప్పుడు నాకేసి చూసినప్పుడు వీడి వేషం ఎలా ఉంది రా అని కూడా అనుకుంటుంది ఆ ముఖంలో ఒక్కొక్కసారి సర్ప్రైజ్ ఉంటుంది సర్ప్రై నా నాట్ సర్ప్రైజ్ చిన్న ఆడ్ గై ఈ హార్డ్ గై అని అనుకుంటుంది బట్ హార్డ్ అయినా ఏమైనా గెస్ట్ బోర్డింగ్ పాస్ పట్టుకుని వచ్చాడు సో వెల్కమ్ సార్ ప్లీజ్ కామ్ అంటుంది అక్కడికి అది మన సీటు కూడా చూపిస్తుంది మనం పెట్టి కూడా కావలిస్తే లోపల పెడుతుంది పైన పెడుతుంది ఆ అమ్మాయి పాపం అమ్మాయిలు ఆ పెట్టిలు ఎత్తి లోపల పెడుతుంటే నేను అనుకుంటా పాపం వీళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారా నేను చాలాసార్లు అనుకున్నా కూడా ఫస్ట్ సో ఒక పర్సనాలిటీ ఉంటుంది తర్వాత విమానం పైకి ఎగిరి వరకు మీకేసి చూడదు విమానం పైకి ఎగిరి అది క్రూడిసింగ్ ఆల్టిట్యూడ్లోకి వెళ్ళగానే ఓ బండితో వస్తుంటూ వస్తుంది వచ్చి అడుగుతుంది డియర్ సార్ వాట్ యూ లైక్ టు డ్రింక్ మన పర్సనాలిటీ అనమాట అది ఎస్ ఎస్ ఏదో కాఫీ ఏదో చెప్తాం ఇస్తుంది ఒకేసారి అడుగుతుంది లేకపోతే లెంగ్త్ ఆఫ్ ది ఒకసారి అడుగుతుంది ఢిల్లీ వెళ్ళి లోపల ఒకసారి అడుగుతుంది ఫ్లైట్ అండ్ దిగిపోయేప్పుడు ఆ అమ్మాయి పక్కకి తప్పుకుంటుంది క్యాప్టెన్ కానీ కో పైలట్ వస్తాడు బయటికి వాడు అక్కడ నిలబడి థ్యాంక్ సార్ అని పంపిస్తాడు ఆ విమానం దాటగానే మీ పర్సనాలిటీ ఇప్పుడు ఏమైంది కూష్ కాకి అనిపించింది ఆ తర్వాత మీరు బయటకు వచ్చి లేదు వేరమోహం వేసుకుని మీ చోటు చూస్తున్నారనుకోండి ఈ అమ్మాయి ఆ పైలట్ వాళ్ళు వాళ్ళ సామాన్య విషయం వస్తారు వాళ్ళు మనం ఇక్కడ క్యూలో ఉంటాం వాళ్ళు అలా పక్క నుంచి వెళ్ళిపోతారు వాళ్ళకి క్యూలు ఏముండవు వాళ్ళు బయట ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి మనం ఉన్నామని మనని వాళ్ళు గుర్తుపట్టడం గుర్తుపట్టినా పట్టరు Indukal Dalsana, you lost your personality, there is no, that personality doesn't exist to you. He put it up and then, like, our personality, is it shadow personality or real life? Shadow personality. That is the shadow personality. Yammayak nenu bhaktano, is it real personality or shadow personality? ఆ సంగతి తెలియడానికి కొంత టైం పడుతుంది షాడో పెర్సారి తర్వాత ఈ పిల్లవాడికి జైలు తండ్రిని అది తెలియడానికి కూడా చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఆ పిల్లవాడు ముద్దు ముద్దు పలుకులు పలుకుతో తప్పటడుకులు వేస్తున్నప్పుడు ఆ పర్సనాలిటీ సత్యంలాగా అనిపిస్తుంది షాడో పర్సనాలిటీ అని ఆ టైంలో ఎవరైనా చెప్తే ముక్కు మీద వేలు వేసుకుంటారు ఏమో అభా ఏమో అఘాయిత్య మాటలు మాట్లాడుతున్నాడు కానీ అని ముక్కు మీద వేలు వేసుకుంటారు ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా స్వామి వే ఇలాంటి మాటలు మాట్లాడతారా లేదా తంటే ఇంత అధ్వానంగా ఉంటుందా అని కూడా అనుకుంటారు అది షాడో పర్సనాలిటీ అని వీడికి తెలుస్తుంది ఆ తెలిసి టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అది ఎప్పుడు తెలుస్తుందంటే వాడు అమ్మాయిని వెళ్ళాడతారు ఆ అమ్మాయి మాట పట్టుకుని తండ్రితో పరుషంగా మాట్లాడతాడు అప్పుడు తెలుస్తుంది ఇది సృష్టి రహస్యం ఇలా ఇలా ఈ సృష్టి స్వభావం అలా ఉంది దీంట్లో ఒకళ్ళు గొప్ప లేదు ఇంకొకళ్ళు తక్కువ లేదు సృష్టి ఇలా అప్పుడు ఓహో ఇది షాడో పర్సనాలిటీ అని తెలుస్తుంది తర్వాత ఒక ధనికుడు ఉంటాడు కోటీశ్వరుడు ఉంటాడు అదో పర్సనాలిటీ రిచ్ అది ఒక పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ షాడో పర్సనాలిటీ వాడికి తెలుస్తుంది బ్యాంక్ రప్ చేసేటప్పుడో లేకపోతే సంపదలు కొల్లగొట్టబడినప్పుడు లేకపోతే ఆ సంపదల కోసం కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు జరిగాడుకుంటున్నప్పుడు లేకపోతే మృత్యు వీటిని ఫేస్ చేసినప్పుడు అంటే టెర్మినల్ ఇల్నెస్ ఏదో వస్తుంది దేహం పడిపోవాలి కదండి అలా శాశ్వతంగా పడుకుంటుందా ఏమన్నాను అప్పుడు వీటికి ఓహో ఈ పర్సనాలిటీ షాడో పర్సనాలిటీగా అని తెలుస్తుంది ఈ విధంగా షాడో పర్సనాలిటీ అని తెలిసిన సందర్భంలో రెండు పరిస్థితులు ఉంటాయి ఒకటి దాని సైకాలజీ ఇది అని వీడికి అర్థం కాదు ఏమిటో అనుకుంటాడు తప్ప ఇది షాడో పర్సనాలిటీ అవ్వవు దానివల్ల ఇలా అవుతోందని వాడు అర్థం చేసుకోరు నెంబర్ వన్ నెంబర్ టూ అర్థం తెలుసు చేసుకోకపోతే దాని పేరే అజ్ఞానం వలన ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది మరి దుఃఖాన్ని అనుభవిస్తాడు అలా కాకుండా ఆ షాడో పర్సనాలిటీ అయిన ఆ పద్ధతులు తెలియాల్సిన అవసరం లేదు చక్కగా వేదాంత క్లాస్లో కూర్చొని ఆ పర్సనాలిటీని జాగ్రత్తగా పరిశీలించి వాచ్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది అది షాడో పర్సనాలిటీ కాబట్టి ఈ అహమ్మనే మాటని షాడో పర్సనాలిటీకి పెట్టకూడదు అహమ్మని షాడో పర్సనాలిటీకి పెడితే బ్రహ్మాస్మి అనకూడదు అహం బ్రహ్మాస్మి గురించి ఓ మహాత్ముడు మాట అన్నాడు ఇట్ ఈస్ ది మోస్ట్ బ్లాస్ట్ ఫామ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అండ్ ఆల్సో ది మోస్ట్ ప్రొఫామ్ స్టేట్మెంట్ అన్నాడు అహం బ్రహ్మాస్మీ దగ్గర మీరు ఆ షాడో పర్సనాలిటీ చూసారా తండ్రి కొడుకు భర్త మతం కులం వర్గానికి చెందిన పర్సనాలిటీలు ఉంటాయి ఈ షాడో పర్సనాలిటీకి అహం పెడితే ఆ అహమును పట్టుకుని దేవుడు అండము అంత అపరాధము లేకపోతే అలా అనుకోవడం తప్పదు కానీ అది అహం అంటే షాడో పర్సనాలిటీ కాదు అనే అహం యొక్క యథార్థమైన అర్థాన్ని మీరు తెలుసుకుంటే అదేం కష్టమేం కాదు ఒకవేళ కష్టం అనుకోండి మీతో అందిది కాదనుకోండి మీరు వేదాంతం ఎందుకు చెప్తుంది మనం ఎందుకు చదువుకుంటున్నాం వేదాంతం ఇప్పుడు కంప్యూటర్కు కంప్యూటర్ ఉండే అది ఎలా పనిచేయాలో మనకు తెలియదు కంప్యూటర్ కోర్స్ అని పెడతాడు టూ మంత్స్ కోర్సు దాంట్లోకి వెళ్తాం అయితే ఏమంటే అది మనకు అందుబాటుకు వస్తుందా లేకపోతే రాదా అందుకోసమే కోర్సుకి వెళ్ళింది సపోజ్ అలా వెళ్ళగానే ఇది జన్మలో రాదండి వంద జన్మలకు వస్తుందన్నారు ఇంకెందుకు కోర్సులు చేయడం ఇది ఎలా అంత మాట అని వాళ్ళు తోట దిమాగ్ సూచన పడతాయి వంద వంద జన్మల్లో వచ్చేదానికి ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ అప్పుడే చూసుకొచ్చు ఇది ఎలా ఉంటుందంటే ఇది ఫస్ట్ స్టెప్ ఇస్తే లాస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఇస్తే లాస్ట్ స్టెప్ మీకు తెలియలేదు తెలుసుకున్నారు ఫస్ట్ స్టెప్ దడిది లాస్ట్ స్టెప్ ఇప్పుడు పాము అది పాము కాదు త్రాడు అని తెలుసుకున్నారు తెలుసుకుంటే ఏమైంది భయం పోయింది ఇప్పుడు భయపడుతూ ఉన్నారు ఆ భయం పోవడానికి మీరు ఒక స్టెప్ తీసుకోవాలి జ్ఞానము స్టెప్ తీసుకోవాలి అది త్రాడు పాము కాదు త్రాడు అని తెలుసుకున్నారు దానికి ఫస్ట్ స్టెప్ భయం ఉందా పోయిందా ఫస్ట్ స్టెప్ ఇస్తే లాస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఇస్తే లాస్ట్ స్టెప్ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది జ్ఞానంలో ఇంకా మళ్ళీ ఊరికే అలా సాగరీయడం ఉండదు వైకుంఠానికి వెళ్ళాలి ముందు స్వర్గానికి వెళ్ళాలి అక్కడి నుంచి ఇద్దరు కూడా అడ్డుపడకుండా ఉంటే ఆ పైకి పెట్టాలి వారే కూడా అడ్డుపడకుండా ఉండదు ఇది First step is the last step. You have to know that you made a mistake. The shadow personality, meaning, I am not the shadow personality. Okay? Now, we have one thing that we have to do. One thing that we have to do, we have to do, we have to do, we have to do, we have to do, we have to do, we have to do. అర్థం తెలుసుకోవడం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుభవానికి విధంగా తెలుసుకోవాలి అహం అహంని సంస్కృత భాషలో ఉన్న పదం కదా అహంకి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నా హన్యతే ఇది అహం నా హన్య అంటే నా కదండి బ్రాహ్మణ బ్రాహ్మణ హమ్ అన్నది హన్ను నుంచి హమ్ వచ్చింది హన్యకే ఇది అహం అంటే చంపబడేది కాదు అంటే ఈ దేహం పడిపోతుంది అప్పుడు పోతుంది ఈ షాడో పర్సనాలిటీస్ అన్నీ పోతాయి ఏది దేహం ఉండగానే పోతుంటే ఇది దేహం పోయిన తర్వాత ఏమవుతుందండి ఏమంటే దేహ దేహం ఒక ఆయన పోయాడు మంచి డబ్బు ఉన్నవాడు మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి పోయాడు ఆ పట్టు వస్త్రాలతో సహా శ్మశానానికి పట్టుకుపోయాడు ఆ పట్టు వస్త్రాలని అక్కడ భేదవాళ్ళు తీసేసుకోవచ్చు లేకపోతే సాధులో తీసేసుకోవచ్చు అని అన్నారు పట్టు వస్త్రాల్ని భేదవాళ్ళు తీసేసుకోవచ్చు ఆయనకు కడియం ఉండేది అది కూడా భేదవాళ్ళు తీసుకోవచ్చు అది ఇంట్లో పెట్టుకుని వీళ్ళు నువ్వు భేదవాడు ఈ పట్టు వస్త్రం తీసుకున్నవాడి కంటే పెద్ద భేదవాడు వీడు కదా వాడి కరియాలు బెల్ల ఏవో బంగారు గొలుతులు వాటితో సహా తీసుకెళ్ళి శ్విశానానికి భేదవాళ్ళు తీసేసుకున్న అనాలి అంతేగాని వస్త్రాలు మటుకు వాళ్ళు తీసేసుకోవాలి బంగారం మనం గుర్తించుకుంటాం ఇలా ఈ పర్సనాలిటీలన్నీ ఇలా ఏడుస్తాయి నహన్యటే ఇది అహం నాకు చావు లేదు ఏ అహంకి చావు లేదో ఆ అహం గురించి మాట్లాడుతున్నాం మనం చచ్చిపోయే అహం గురించి కాదు మాట్లాడుతూ ఉంటాం అహం బ్రహ్మాస్తి అంటే నహన్యతే ఇది అహం నహంతి ఇది అహం నాయం హి నహన్యతే అక్కడి నుంచి వచ్చింది అహం నహంతి అంటే ఇది ఏ కర్మను చేయదు కర్త కాదు భోక్త కాదు నహన్యతే ఇది అహం నహంతి ఇది అహం ఆ అహంకి నిర్వచనం చెప్తున్నారు ఒక అహం తెలుసుకోవాలి అహం తెలుసు అనుకోకూడదు అహం తెలుసుకోవాణపరాస్ దేహే విద్యాధారి యుద్ధే సాక్షిత స్థివాణ నికీర్యతే చాలా సింపుల్ లెక్స్ ఈ సంస్కృతం కఠినంగా ఉంటుంది కఠినం కఠినం అనుకుంటుంటే కఠినంగానే ఉంటుంది దాంట్లో ప్రవేశించి కొంచెం చూస్తూ ఉంటే తేలికే ఉంటుంది మళ్ళీ ఎన్నో శ్లోకం ఒక లైన్ అంతా అనాలి పరిపూర్ణ పరాత్మ అస్మిందేహే విద్యాధికారిణి సాక్షితయా స్థిత్న్నహమి ఈ దేహము విద్యకు యోగ్యత గల దేహము విద్యా ఇప్పుడు గుర్రం ఉందనుకోండి దానికి దేహము గలదు మనకి దేహమున్నది గుర్రం దేహము విద్యకు యోగ్యమైన దేహమా పరుగుకు యోగ్యమైన దేహమా పరుగుకు యోగ్యమైన దేహము ఎద్దు దేహము విద్యకు యోగ్యమైన దేహము కాదు గరువులను మో లాగుటకు మోదుటకు యోగ్యమైన దేహం కాబట్టి ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క యోగ్యత ఉంటుంది అన్ని దేహాలకి సమానమైన యోగ్యత ఉండక్కల్లా మనుష్య దేహానికి జ్ఞానమునకు యోగ్యత పెట్టాడు భగవంతుడు మనిషి బ్రెయిను మొత్తం ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణుల యొక్క బ్రెయిన్ కంటే పెద్దది డైనోసార్స్ యొక్క బ్రెయిన్ కూడా చిన్నది మీరు డైనోసార్ ఎప్పుడైనా చూసారా దాని కాయం ఎంత ఉంటుంది అర్థం అవుతుంది కానీ తల ఎంత ఉంటుంది చిన్నది ఉంటే దేహం ఎంత పొడుగు ఉంటుంది కానీ బ్రెయిన్ ఎంత ఉంటుంది జిరాఫ్ చూస్తుంటారు దాని బ్రెయిన్ కూడా చిన్నది ఇల్లుపకాయంత బ్రెయిన్ ఉంటుంది మనిషి బ్రెయిన్ ఎంత ఉంటుంది కాబట్టి ప్రకృతి దేహాలని ఇవాల్వ్ చేయటంలో జ్ఞానానికి యోగ్యమైన విధంగా ఈ మనిషి దేహం ఇవాల్వ్ అయింది కాబట్టి విద్యకు విద్య అంటే జ్ఞానం జ్ఞానం అంటే ఏ కావచ్చు ఇప్పుడు ప్రకృతి యొక్క రహస్యాలను తెలుసుకునే జ్ఞానము అది మనిషి గుంది తప్ప పశువులకు లేదు పశువులు తటో ఒప్పు తెలుస్తుంది మనిషికి ఉన్నంత తెలీదు మనిషికి ఉన్న జ్ఞానము చాలా గొప్పది కాబట్టి ఈ దేహము విద్యకు యోగ్యమైన దేహము ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంటు అహమ్మంటే పశువు కూడా వర్తిస్తుంది నిజానికి పశువు కూడా వర్తిస్తుంది కానీ పశువుకి అహమ్మనే మాటకి షాడో పర్సనాలిటీ తప్పు కరెక్ట్ పర్సనాలిటీ మనం తీసుకోవాలి అంత తెలిసేటట్లు దానికి ఉండవు అదేదో షాడో పర్సనాలిటీతో ఆ దేహాన్ని అది చాలిస్తుంది మనం వల్ల చేయకూడదు మనం వల్ల చేసినట్లయితే మన ఇటీ పశువులకి తేడా ఏమీ ఉండదు చూస్తూ పద్యం ఉన్నది చదువు వాడు విద్య విద్య లేని వాడుగా పశువు వింత పశువులు ఎందుకన్నారు పశువుకు నాలుగు కాళ్ళు ఉండాలి వీటికి రెండే ఉంటాయి అందుకోసం వింత పశువులు ఇది పశువు వస్తువు కాబట్టి ఈ దేహము జ్ఞానమునకు యోగ్యమైన దేహమయ్యాయి కాబట్టి ఈ దేహానికి కూడా ఈ దేహమే నువ్వు ఈ దేహంలో ఒక సారము గలదు ఒక సారతత్వము గలదు దాని పేరు ఆత్మ అంటారు ఆత్మ అంటే ఒక కనపడి దాని యొక్క సారతత్వమునకు ఆత్మ అని పేరు నువ్వు ఫ్యాన్ తిరుగుతూ ఆత్మ ఏమిటంటే దాని లోపల కాయిల్లో ఒకటి ఆ కాయిల్లో ప్రసరించే ఎలక్ట్రిసిటీ దానికి ఆత్మ ఆ ఎలక్ట్రిసిటీ ప్రసరి కాయిల్లో ప్రసరించాలి అప్పుడు ఇళ్ళాలని తిరగడానికి కాబట్టి అది ఆత్మీ అలాగే ఈ దేహమునందు ఒక ఆత్మ కదా సారమైన ఆత్మ ఈ ఆత్మ పర పరాత్మ పరా అంటే ఏమిటి దేహమునకు అతీతంగా ఉంటుంది పరా అంటే పైది అని అర్థం పైది అంటే దేహానికి పైన ఉండడం అంటే ఇక్కడదాకా దేహం ఆ పైన ఎక్కడో రూఫ్ మీద ఉంటుందని కాదు అంటే దేహమునకు అతీతముగా ఉంటుంది ఎలాగా దేహం పుట్టింది గిట్టుతుంది ఆత్మ పాదము అంటే పుట్టుట విత్తుట దానికి లేదు అది పరం అంటే మనస్సుకి సుఖము దుఃఖము ఉంటాయి కానీ ఆత్మ సుఖము అంటే ఉల్లాసము దుఃఖము అంటే కుంచుకుపోవడం కంట్రాక్షను ఎక్స్పాన్షను అది సుఖదుఖముల పరిస్థితి మనస్సు కంట్రాక్ట్ అయిపోతే దుఃఖము ఎక్స్పాండ్ అయిపోతే సుఖము ఇవి మనస్సుకు ఉంటాయి ఈ కంట్రాక్షను ఎక్స్పాన్షను ఆత్మకి ఉండవు కాబట్టి దాన్ని పారా అన్నారు కాబట్టి ఈ దేహంలో ఈ దేహము ఇంద్రియములు వీటికి అతీతంగా ఉండే ఒక సారతత్వము కలదు తర్వాత దేహము స్పేస్లో లిమిట్ అయి ఉంటుంది ఎంత పెంచినా స్పేస్లో లిమిటెడ్గానే ఉంటుంది ఎంత పెంచినా కూడా కొంతమంది దేహాన్ని బాగా పెంచుతారు ఎంత పెంచినా ఇలా రౌండెడ్గా రౌండెడ్గా ఉంటారు అది ఎంత పెంచినా కూడా అది లిమిటెడ్గానే ఉంటుంది స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది మనస్సు టైంలో లిమిటెడ్గా ఉంటుంది అవి లిమిటేషన్స్ మనస్సు మూమెంట్ ఇన్ మూమెంట్ అంటే టైమే మీ మనస్సు ఎలా ఉంటుంది అంటే గతంలో ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో ఉంటుంది అంటే టైంలో ఫిక్స్ అయి ఉందా లేదా ఉంటే బెడ్రూమ్లో ఉంటుంది లేకపోతే బాత్రూంలో ఉంటుంది లేకపోతే డ్రాయింగ్ రూమ్లో ఉంటుంది అంటే స్పేస్లో ఫిక్స్ అయి ఉందా లేదా కాబట్టి ఈ దేహంలో ఉన్నా ఈ మనస్సులో ఉన్నా ఈ దేహానికి ఉండే హద్దులు దానికి లేవు ఈ మనస్సుకుండే హద్దులు దానికి లేవు అంటే దేశము యొక్క హద్దులు లేవు దానికి కాలము యొక్క హద్దులు లేవు దేశపు హద్దులు కాలము హద్దులు లేవు ఇది చాలా జాగ్రత్తగా గమనించదగిన విషయం ఈ అహంని బాగా తెలుసుకోవాలి కదా నీకు మేము దృష్టాంతం చెప్తున్నాను ఒక రియాక్షన్ ఉంది కెమికల్ రియాక్షన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి ప్లస్ రియాక్షన్ ఈ రియాక్షను యాభై డిగ్రీల సెంటిగ్రేడ్లో చేశారు చేస్తే గంట పట్టింది టెంపరేచర్ పెంచి అదే రియాక్షను తొంభై డిగ్రీ సెంటిగ్రేడ్లో చేశారు అప్పుడు కూడా గంటే పట్టింది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏమర్థమైందంటే ఆ రియాక్షను ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేజ్ అని తెలిసిందే అలా తెలుసుకోవాలి ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేజ్ ఇప్పుడు పెరుగు తోడు పెట్టారనుకోండి జీరో డిగ్రీస్ దగ్గర పెడితే పాలు పాలలాగే ఉంటే పెరుగు తోడుకోదు ఆ రూమ్ టెంపరేచర్ డిగ్రీ పెడితే చక్కగా తోడుకుంటుంది కాబట్టి తోడుకోవడము అనే రియాక్షన్ ఏది కలదో అది టెంపరేచర్ డిపెండెంట్ అని కదా కాబట్టి అది నేను మీరు దీన్ని బాగా పట్టుకోవాలి నేను అహం అంటే నేనే నేను అనే అనుభవం మీరు పరిశీలించాలి మీరు ఇంటికి వెళ్ళి పరిశీలించాలి ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు డెమోనిస్ట్రేట్ చేస్తే చూడండి నేను నేను ఉన్నాను పద్మారావు నగర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడింట్లో కూర్చొని నేను నేను అని అలా నేను అనుభవంలో ఉండిపోతాను నాకు సంగతి అర్థమైంది నేను అనుభవంలో ఉన్నప్పుడు డైమండ్ పాయింట్లో ఉన్నామా పద్మారావు నగర్లో ఉన్నామా అనే దానివల్ల ఫరకేమీ లేదు పోయి ఫరక్ పడతాయ అర్థమైందా అంటే అర్థం ఏంటి నేను దేశ సంబంధము లేనిది ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ మీరు హైదరాబాద్లో ఉండి నేను అనుభవంలో ఉండండి ఓ విమానం ఎక్కి ఢిల్లీలో దిగి ఎయిర్పోర్ట్లో కూర్చొని నేను అనుభవంలో ఉండండి ఏమైనా తేడా ఉంటుందా ఉండదు ఏకరూపంగా ఉంటుంది సేమ్గా ఉంటుంది అనుభవం దాన్ని బట్టి ఏం తెలిసింది స్పేస్లో ఓ చోటైనా ఇంకో చోటైనా కూడా నేను అనే అనుభవానికి మార్పు లేదు అని తెలిసింది కానీ దేహానికి మార్పు ఉంటుంది జట్ లాగ్ ఇవన్నీ ఉంటాయి దేహానికి దేహం ఒకలాగా ఉండదు కానీ నేను మాత్రం ఒక్కలాగే ఉంటుంది కాబట్టి నేను అనే అనుభవము ఇండిపెండెంట్ ఆఫ్ స్పేస్ ఇంకొకటి మీరు పొద్దున్న మెడిటేషన్లో నేనుగా ఉండండి సాయంకాలం మెడిటేషన్లో నేనుగా ఉండండి రెండు ఏకరూపంగా అనుభవానికి వస్తాయా తేడాగా అనుభవానికి వస్తాయా ఏకరూపంగా అనుభవానికి వస్తాయి కానీ బాడీ మనస్సు అలా బాడీ పొద్దున్న బాడీ ఓలా ఉంటుంది రాత్రి బాడీ ఇంకోలా ఉంటుంది ఇండో ఏకరూపంగా ఉండవు మనస్సు కూడా అంతే మనస్సు కూడా టైంని బట్టితే పొద్దున్న మైండ్కిను మధ్యాహ్నం మైండ్కి రాత్రి మైండ్కి తేడా ఉంటుంది ఏకరూపంగా ఉండవు పొద్దున్న తొమ్మిది గంటలకు సినిమా చూపిస్తారని రమ్మంటే వెళ్తారా వెళ్ళరు అదే రాత్రి ఏడు గంటలకంటే పరిగెత్తుకు వెళ్తారు మార్నింగ్ షోలకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి అయినా వాళ్ళు కూడా పదకొండో పన్నెండో అయితే కానీ ఈ మార్నింగ్ షో అది కూడా పెద్ద కాబట్టి పొద్దున్న పనులు చేసుకుందుకు మనస్సు సిద్ధంగా ఉంటుంది సాయంకాలం కొంచెం భోగానుభవానికి సిద్ధంగా ఉంటుంది మనస్సు అంత అయితే డ్యాన్స్ పొగడంలో వని సాయంకాలం పెట్టుకుంటారు పొద్దున్నే పెట్టుకోరు డ్యాన్స్లో మైండ్కి ఆ టైముని బట్టి తేడా పడుతుంది సరే నేను అనుభవం మీరు చూసుకోండి ఏమి తేడా కాబట్టి మీరు పట్టుకోవాల్సిన రహస్యం ఏమిటంటే నేను అనే అనుభవము దేశమునకు కాలమునకు అతీతమైనది అని పట్టుకోవాలి పట్టుకుంటే దానికి ఒక పేరు పెట్టచ్చు ఇప్పుడు ఎవరో తెలుసిన పరిపూర్ణ కాబట్టి ఆత్మ ఉన్నదే దేహమునందు ఉన్నమాట వాస్తవం గొప్ప దేహము విద్యపు దేహమునందే ఉంది కానీ దేహమునకు అతీతంగా ఉంది మనస్సులో ఉంది కానీ మనస్సుకు అతీతంగా ఉంది పరాత్మ ఇంకా ఎలా ఉంది పరిపూర్ణమై ఉన్నది అంటే దేశకాలముల యొక్క హద్దులు లేనిదిగా ఉన్నది ఇంకా ఎలా ఉందో తెలుసిన ఆ నేను రూపంగా ఉండాలంటే మీరు అది ఎలా ఉందంటే అది సాక్షిగా ఉంది నేను నేనుందండి మూడు చేయుట ఆలోచించుట ఉండుట అని మూడు ఉన్నాయి డూయింగ్ థింకింగ్ అండ్ బీయింగ్ మూడు ఉన్నాయి మీలోనే మీరు ఉన్నారు మీరు ఆలోచిస్తున్నారు మీరు చేస్తున్నారు మూడు ఉన్నాయా లేదంటే మూడు ఉన్నాయి ఈ మూడులో చేస్తు చేయుట అన్నది దేహము ఆలోచించుటా అన్నది మనస్సు ఉండుతా అన్నది నేను ఏమండి ఉండడం అంటే ఎలా ఉండడం ఇప్పుడు రాయి ఉందనుకోండి ఉంటుందంటే ఉంటుంది చెయ్యదు ఆలోచించదు ఉంటుంది కానీ తెలుసుకుంటుందా తెలుసుకో మీరు ఉంటారు కానీ తెలుసుకుంటూ ఉంటారు తెలుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఉండడానికి రాయి ఉండడానికి తేడా లేదు రాయి ఉన్నట్టు మీరు ఉండరు లే మూల కూర్చొని ఉన్నాడు ఏమిటి రాలా బెల్లం ముత్తిన రాయిలా కూర్చున్నావు అని అంటారు అంటే బెల్లంత్తిన రాయిలా కూర్చున్నప్పటికీ బెల్లంత్తిన రాయికి లేని ఓ లక్షణం వీడికి ఉంది ఏమిటది అన్నీ తెలుస్తూ ఉంటాడు అన్నీ తెలుస్తూ ఉంటాడు తెలుస్తూ ఉంటాడు అంటున్నాను నేను తెలుస్తూ ఉంటుంది అంటలేదు తెలుస్తూ ఉంటాడు అంటే తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ వీడు ఉండడమే కాదు తెలుసుకుంటూ ఉండడం తెలుసుకుంటూ ఉన్నాడంటే చేస్తూ ఉన్నాడని కాదు ఆలోచిస్తూ ఉన్నాడని కాదు చేస్తూ ఉంది దేహము ఆలోచిస్తూ ఉంది మనస్సు నేను తెలుస్తూ ఉన్నా దేన్ని తెలుస్తూ ఉన్నావయ్యా అంటే దేన్నేళ్ళకి జగత్తును తెలుస్తూ ఉన్నాను దేహాన్ని తెలుస్తూ ఉన్నాను దేహం పనులు చేసుకుంటూ ఉంటే తెలుస్తూ మనస్సు సంకల్పాలను చేస్తూ ఉంటే తెలుస్తూ ఉన్నాను నేను ఉన్నాను తెలుస్తూ ఉన్నాను ఏంటంటే ఏది ఉంటే దాన్ని తెలుస్తూ ఉన్నాను దీన్నేమంటారంటే సాక్షి అని అంటారు సాక్షిగా ఉండి దేనికి సాక్షిగా ఉండి జగత్తుకి దేహానికి మనస్సుకి వీటిల్లో మనస్సు ఇంక్లూడ్స్ బాడీ అండ్ ది వరల్డ్ మనస్సుకి సాక్షిగా ఉన్నారంటే ఆ మనస్సులో భావ ఒక భాగంగా ఉండే దేహానికి ఆ మనస్సులోనే ఇంకో భాగంగా ఉండే జగత్తుకి కూడా సాక్షిగా ఉన్నట్లే కాబట్టి మనస్సు చాలా సూక్ష్మమైనది దేహము జగత్తు స్థూలము సూక్ష్మంలో స్థూలం అంతర్గతం అవుతున్నాయి కాబట్టి సూక్ష్మానికి సాక్షి అంటే ఇంత స్థూలాలకి సాక్షి అని వేరే చెప్పక్కర్లేదు కాబట్టి ఆ బుద్ధి అంటే మనస్సు బుద్ధి అని పేరు ఇక్కడ ఆ బుద్ధికి సాక్షిగా ఉంటున్నది అది ఆ తెలివి అది అది అది అహం అది ప్రక తెలుసుకుంటూ ఉంటుంది స్ఫురన్న అంటే తెలుస్తూ ఉంటుంది స్ఫురన్న ఇప్పుడు నేను చూడన్న స్ఫురన్ అంటే ఏమిటో చెప్తాను నేను సాక్షిగా ఉన్నాను సాక్షిగా ఉండడం అన్నా నేనుగా ఉండడం అన్నా ఉంటాయి ఇది చాలా సరళము అంటే నేనుగా ఉండండి ఉండలేరా నేనుగా ఉండగలరా ఉండండి నేనుగా ఉన్నాను నేనుగా ఉన్నాను మెడిటేషన్ అండి నేనుగా ఉన్నాను ఈ లోపల మైండ్లో ఏదో థాట్ వచ్చింది అది తెలిసిందా లేదా సాక్షి నయ్యానా లేదా ఈ లోపల తుమ్ము వచ్చింది ఏదో సౌండ్ వచ్చింది తెలిసిందా లేదా ఉన్నానంటే బెల్లం ముచ్చిన రాయిలాలు ఏనుండో స్ఫురన్న ఫురఫులాడుతూ ఉన్నా అంటే మెలిగిపోతూ ఉన్నా తెలుసుకుంటూ ఉన్నా దానికి అహం అని పేరు అహం ఇటీ అహం అని చెప్పబోదును ఇంకా అహమ్ అంటే ఎప్పుడు తెలిసిపోయింది కదండి ఈ అహంని మళ్ళీ ఇంకోసారి మనం చెప్పుకున్నాము మీరు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకురండి పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారి బుద్ధే సాక్షికయాస్తిత్వాహమితే ఈ శ్లోకం గట్టిగా పట్టుకోరు అహమ్ముని తెలుసుకుంటే బ్రహ్మని తెలిసినట్టే రవణ మహర్షి దగ్గరికి వెళ్తే అహం దేవుణ్ణి తెలుసుకున్న దేవుణ్ణి తెలుసుకుంటూ వెళ్ళబోయ్ మునగాడి వచ్చాం దేవుణ్ణి తెలుసుకుంటాం అహముని తెలుసుకో ముందు అని చెప్పి అహముని తెలుసుకుంటే బ్రహ్మ వస్తుంది వెల్కమ్ బ్యాక్ ఓ